మనం తొమ్మిదో శ్లోకం చూస్తూ ఉన్నాము అందాము కవిం పురాణమనుశాసిరం అణోరణీయా సమనుస్మరే సర్వ్యాతారచిత్యూప ఆదిత్యవర్ణం తమస పరస్ ఈశ్వరుణ్ణి స్మరించవలేము ఈ ప్రసంగం మనం విస్తారంగా చూస్తూ ఉన్నాము జీవితంలో ఈశ్వరుణ్ణి స్మరించుట అనే ఒక సాధనని మనం గట్టిగా చేపట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ అంటే నీ సంసార కార్యక్రమాలను చేసుకుంటూ ఉండు సంసారంలో మన కర్తవ్యాన్ని అనుసరించి మనం చేయాల్సిన పనులు మానేయమని కాదు అవి చేసుకుంటూ ఉన్నాం బాండ్ డూయింగ్ దా కానీ సర్వకాలములందు కూడా ఈశ్వరుణ్ణి స్మరించటం మాత్రం మానేయద్దు నిజానికి ఈ ప్రిన్సిపుల్ చాలా గొప్పది భగవద్గీతలో ఈశ్వర పూజ అనే మాటకి సమాజంలో ఈనాడు మనం చూసేటువంటి సామాజిక జీవనంలో ఈశ్వర పూజ అనే మాటకి చాలా భేదం కనపడుతుంది మనకి ఎలా కనబడుతుందంటే ఈశ్వర పూజ చేసుకుంటాడు పొద్దున్నే లేస్తాడు స్నానం చేస్తాడు మనిషి చక్కగా ఒక దేవుడు బొమ్మ ఏదో పెట్టుకుంటాడు విగ్రహం పెట్టుకుంటాడు పూజాధికం చాలా బాగా చేస్తాడు రిచువల్ అంతా బాగా చేస్తాడు చేసి బ్రేక్ఫాస్ట్ అది చేసి ఆఫీస్కి అరగంట లేట్గా వెళ్తాడు వెళ్ళి ఆఫీసులో పాన్నవులతో కూర్చుంటాడు లేకపోతే కబురు చెప్తూ కూర్చుంటాడు డ్యూటీ చేయడం డ్యూటీ చేయాలంటే లంచం తీసుకుంటాం మళ్ళీ మొన్నటి పొద్దున్న మళ్ళీ దేవుడు గుళ్ళో కూర్చుని దేవుడి ఫోటో ముందు కూర్చొని పూజ చేస్తాయి అంటే ఈశ్వర పూజ వేరు జీవితం వేరు జీవితంలో మనం ఎలా ఉన్న పర్లేదు ఈశ్వరుణ్ణి అలా పువ్వులతో పూజించేస్తుంటే సరిపడు అనేటువంటి ఈ వికృతి వికృతి అని నేను అన్నాను సంస్కృతంలో ఇంగ్లీష్లో ఎబరేషన్ అంటారు ఇంకా దాన్ని మరి ఏమో అంతకంటే దాన్ని పరుషంగా ఏం ఈ వికృతి ఈ విపరీ ఈ వైపరీత్యం ఇది భగవద్గీత యొక్క అధ్యయనం లేకపోవడం చేత వచ్చిన వైపరీత్యం భగవద్గీత అధ్యయనం చేస్తే మొట్టమొదట మనకి తెలిసి సత్యం ఏమిటంటే స్వకర్మణా తమ అభ్యర్చ్య సిద్ధిం విందటి మానవ మనుష్యుడు తన ధర్మాన్ని తాను అనుష్ఠించటం ద్వారా ఈశ్వరుణ్ణి అర్చిస్తాడు మీరు ఆఫీస్ కాలుష్యంగా వెళ్ళి పూజ కొంచెం పొరలాంగు చేస్తే అది ఈశ్వరార్చన కాదు పూజను కొంచెం తగ్గించుకుని ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్తే అది ఈశ్వరార్చన ధర్మానుష్ఠానం తన కర్తవ్యాన్ని తాను అనుష్ఠించటం అది ఈశ్వరార్చన కాబట్టి సర్వకాలములలో ఈశ్వరుణ్ణి స్మరించుట సంభవమే అందుకోసం చెప్పాను దాని మాట మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఈశ్వరుణ్ణి స్మరించుట సంభవమే ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు అనుకోండి మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు అది ఈశ్వర స్మరణం ఎలా అవుతుంది పూజ చేస్తే ఈశ్వర స్మరణం అవుతుంది కానీ దేవాలయానికి వెళ్తే మ్యాథమెటిక్స్ పాఠం చెప్తే ఈశ్వర స్మరణం ఎలా అవుతుంది అవుతుంది ఎలాగంటే అతను ఏం చేయాలంటే ఆ మ్యాథమెటిక్స్ పాఠాన్ని ప్రేమగా విద్యార్థులకి బోధించాలి ఆ విద్యార్థులందరిలో ఈశ్వరుడే ఉన్నాడు మనం చెప్పే ఈ పాఠం వాళ్ళకి ప్రేమగా వాళ్ళకి అర్థమయ్యేట్లా చెప్తే వాళ్ళు భవిష్యత్తులో పైకి వస్తారు ఆ విధంగా వాళ్ళ జీవితానికి మంచి బాట వేసిన వాళ్ళమవుతాం ఆ విధంగా మనము ఎవరో పిల్లలకేదో వర్క్ చేస్తున్నామని కాదు ఆ పిల్లల రూపంగా ఉండే ఈశ్వరుణ్ణి మనము అర్చిస్తున్నాము అని ఆయన తెలుసుకుని తన కర్తవ్యాన్ని శ్రద్ధగా సో శ్రద్ధాభక్తులతో తన కర్తవ్యాన్ని తాను చేస్తూ ఉంటే అదే ఈశ్వరార్చన దానికే యుద్ధచ అని పేరు యుద్ధచట అంటే వెళ్ళి కత్తి కటారు పట్టుకుని యుద్ధం చేయమని కాదు కాబట్టి మన కర్తవ్యాన్ని మనం పూచీగా చేసుకుంటూ ఆ కర్తవ్యాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ బ్రహ్మణ్యాదాయ కర్మ అని సర్వ సందర్భములలో ఈశ్వరుణ్ణి అలా స్మరిస్తూ ఇదో ఇప్పుడు నేను ఇప్పుడు భేదవాడికి రూపాయి వేసుకున్నారు వాడు దరిద్రుడు కాదు రూపాయి వేరిస్తున్నవాడు దరిద్రుడు కాదు దరిద్ర నారాయణుడు స్వామి వివేకానంద పరిభాషలో వాడు దరిద్ర నారాయణుడు కాబట్టి మీరు రూపాయి పడి పల్లెల్లో వేస్తూ మీరు ఈశ్వరుణ్ణి స్మరించారు మీ డ్యూటీ చేస్తూ మీరు ఈశ్వరుణ్ణి స్మరించారు సో ఆ విధంగా సర్వేషు కాలేషు మా మనస్మర ఈశ్వరుణ్ణి సర్వకాలములలో కూడా స్మరించుట అనే దాన్ని చేయాల్సి ఉంటుంది అయితే ఈశ్వరుణ్ణి స్మరించుట అంటే ఈశ్వరుడు గురించి ఎంతో కొంత తెలుసుండాలి ఏమీ తెలియకుండగా ఈశ్వరుణ్ణి గురించి స్మరించటము అంటే ముఖ్యంగా భగవద్గీతలో చెప్పి ఈశ్వరుడు అంటే ఈ థియలాజికల్ గాడ్ కాదు థియలాజికల్ గాడ్ అంటే ఎక్కడో ఈ బ్రహ్మాండానికి ఆవల ఎక్స్ట్రా కాస్మిక్ గార్డ్ అంటారు బ్రహ్మాండం అంతా ఎక్కడుంటే ఆయన బ్రహ్మాండానికి ఆవల ఎక్కడో ఉంటాడు అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ మెకానిజం తోటి బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉంటాడు అని అప్పుడు అప్పుడు మీరు చెప్పండి పవిత్రమైన స్థానం ఏమిటవుతుంది బ్రహ్మాండానికి ఆవల ఉంటుందా బ్రహ్మాండం అవుతుందా పవిత్రం ఏదవుతుంది పవిత్రం బ్రహ్మాండానికి ఆవలే పవిత్రం అవుతుంది ఎందుకని ఈశ్వరుడు ఆవలు ఉన్నాడు కనుక అప్పుడు బ్రహ్మాండం పవిత్రం అవుతుందా ఆవదు ఎందుకంటే బ్రహ్మాండంలో ఈశ్వరుడు లేడు కదా కాబట్టి బ్రహ్మాండాన్ని మనం ఎంత చిన్నాభిన్నం చేసినా పర్వాలేదు ఎందుకంటే ఈశ్వరుడు చుట్టుముట్టు లేడు ఎక్కడో పైన ఉన్నాడు అనే ఈ విడ్డూరమైనటువంటి ఆ భావన ఈశ్వరు తత్వం సరిగ్గా తెలియడం తెలియకపోవడం వచ్చిన సమస్య కాబట్టి ఈశ్వరుణ్ణి సర్వకాలములలో స్మరించాలి అంటే ఈశ్వరుని గురించి తెలియాలి ఈశ్వరుణ్ణి ఈ రకంగా ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు మన పూజామందిరంలో ఉంటాడు లేకపోతే దేవాలయంలో ఉంటాడు అంటే వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆయన్ని స్మరించవచ్చు సరే అది వేరే ఇంక ఇప్పుడు మాట కాదు కదా అది ఎప్పుడు మాట దేవాలయంలో ఉన్న ఈశ్వరుణ్ణి స్మరించాలంటే ఏం చేయాలి బస్సు టికెట్ కొనుక్కొని వెళ్ళాలి రైలు టికెట్ బస్సు టికెట్ అప్పుడే రిజర్వేషన్ మొదలు పెట్టాలి పూజా మందిరంలో ఉండే ఈశ్వరుణ్ణి స్మరించాలంటే ఇంటికి వెళ్ళాలి స్నానం చేయాలి లోపలికి వెళ్ళి కూర్చుని స్మరించాలి సర్వేషు కాలేషు కుదురుతుంది కదా కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు అంటే నీ కర్తవ్యకర్మని చేస్తూ ఉన్నా నీవు సర్వకాలములు ఎందు ఈశ్వరుణ్ణి స్మరించుము అనే సందేశం ఉపదేశం శ్రీకృష్ణుని ఉపదేశం ఇది ప్రాక్టికల్లా కదా ఇట్ ఇఫ్ ఇట్ ఈజ్ ప్రాక్టికల్ దెన్ ఈశ్వరుని యొక్క పరిభాషలో మార్పు రావాల్సి ఉంటుంది ఈశ్వరుని యొక్క పరిభాషని శోధన చేయకుండగా సర్వకాలములలో ఈశ్వరుణ్ణి స్మరించటం సంభవం కాదు కాబట్టి ఈ శ్లోకము ఈశ్వరుని యొక్క పరిభాషను మనకి బోధిస్తుంది కవిం పురాణం అనుశాసితారం నేనంతా చెప్పుకొచ్చాను ఇది ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వజ్ఞానము ఈశ్వరుడే సర్వజ్ఞానం ఎక్కడున్నది చెట్టులో చెట్టు అంటే ఏమిటి జ్ఞానము దానికి బోటని అని పేరు పశువు అంటే జ్ఞానము దానికి జువాలజీ అని పేరు బండరాయి రాయి అంటే జ్ఞానము దానికి జియాలజీ అని పేరు సో ఈ విధంగా మొత్తం జగత్తు అంతా కూడా జ్ఞానముతో నిండి ఉన్నది చాలామంది ఏమనుకుంటారంటే జగత్తు అంటే మెటీరియల్ వరల్డ్ అనుకుంటారు అది మెటీరియల్ వరల్డ్ కాదు ఇట్ ఈజ్ ఆల్ నాలెడ్జ్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది ఇది ఇటకా సిమెంటునా లేకపోతే నాలెడ్జా నాలెడ్జ్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ ఇటకా సిమెంటు కాదు అది ఇట్ ఈస్ నాలెడ్జ్ తర్వాత సిమెంట్ ఉంది సిమెంట్ అది మెటీరియల్లా నాలెడ్జే అది సిమెంట్ నాలెడ్జ్ అండి బాబు జర్మన్ టెక్నాలజీతోనే వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు పిల్లలు చూసుంటాను ఇటక ఇటక నాలెడ్జా లేకపోతే మట్టే అది దాన్ని ఆ షేప్లో కరెక్ట్ షేప్ ఉండాలి మధ్యలో గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్లో ఎయిర్ ఉండాలి దాన్ని బేక్ నాలెడ్జ్ అండి అదంతా సో ఈ సృష్టి కూడా జ్ఞానమే ఇది సూక్ష్మమైన దర్శనం ఈ సృష్టి అంతా కూడా జ్ఞానమే ఇప్పుడు మీరు వస్తువు చూస్తారు అది డిజైన్ ఏం బాగుండదు అధ్వాన్నంగా ఉంటుంది డిజైన్ వెంటనే మీకు ఏమనిపిస్తుంది అబ్బా బాగులేదు వస్తువు అంట అదే వస్తువు చక్కగా డిజైన్ చేసుకుంటుంది మీకు మనస్సుకి చాలా ఆనందం అనిపిస్తుంది అబ్బా ఈ వస్తువు ఎంత బాగుందో ఆనందం అనిపిస్తుంది సో ఇప్పుడు మీకు చికాక్ కలిగించింది ఏమిటి ఆనందం కలిగించింది ఏమిటి వస్తువు అదే అదే మె మెటల్ మీ మైకు ఉందనుకోండి మైకు పైకి ఎత్తాలంటే జబ్బపుష్టి గలవాటు ఉండాలి ఎందుకంటే దీన్ని వెనక్కి తిప్పాలంటే అది మామూలు మనిషి చేయలేడు అది బిగుసుకుపోయింది అలా కాకుండా చక్కటి జాయింట్స్ ఉన్నాయి వెరీ వెల్ డిజైన్డ్ ఉన్నాయి ఇలాంటి లేచింది అలాంటిది అంత జబ్బపుష్టి ఏమేమి అక్కర్లా అది చూసిన వెంటనే ఆనందం అనిపిస్తుంది దీన్ని చూస్తే ఇది చేసిన వాడిని పట్టుకుని మొట్టిగా వేయాలనిపిస్తుంది మీకు ఆ తేడా ఎందువల్ల వచ్చింది అది మెటలే ఇది మెటలే తేడా ఎందుకు జ్ఞానము ఆ డిజైన్ డిజైన్ అంటే జ్ఞానం సో డిజైన్ ఈజ్ జ్ఞానం కాబట్టి ఈ సృష్టి అంతా కూడా జ్ఞానముతో నిండి ఉన్నది ఈ సృష్టి అంతా వ్యాపించి ఉండే జ్ఞానానికే ఈశ్వరుడు అని పేరు ఆయన సర్వజ్ఞుడు సర్వశ్చాసౌ జ్ఞ ఆయనే సర్వము వ్యాపించి ఉన్నాడు ఆయనే జ్ఞానస్వరూపుడై ఉన్నాడు ఆ విధంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి పురాణం ఈ కాలప్రవాహ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు మీరు మనం ఆశ్చర్యపడచ్చు పంక్షువాలిటీ అంటే సమయ ఆ టైముని పాలించుట ఎందుకు ఇంత ఇప్పుడు నేనున్నాను నేను సమయ పాలనం చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాను ఒకప్పుడు కొంచెం చేదస్తామని ఇట్లా ఒక అప్సేషన్ లాగా అనిపించవచ్చు ఎదురువాడికి ఏమైపోతుంది కొంపలు అట్టు పోతాయో రెండు నిమిషాలు ఆలస్యమవుతాయి అని అనిపించవచ్చు కానీ నా దృష్టి ఎలా ఉంటుందంటే సమయ పాలనం నేను అని నేను అనుకోను ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తున్నాము ఈశ్వరుడు కాలరూపుడై ఉన్నాడు యోంతః పురుష రూపేణ కాలరూపేణ యో బహి ఈశ్వరుడు ఈ దేహమునకు లోపల ప్రాణశక్తి రూపంగా చైతన్య రూపంగా ఉన్నాడు మరి బయటలా ఉన్నాడు కాలరూపంగా ఉన్నాడు ఆ కాలము ప్రవాహము కాలప్రవాహము రూపంగా ఉన్నాడు కాబట్టి మనం సమయాన్ని పాలించినట్లయితే ఆ సమయ కాలరూపంగా ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది అని నేను అలా అనుకుంటాను కాబట్టి సో పురాణం అంటే సనాతన కాలం నుండి సృష్టి ఆది నుండి కాలప్రవాహ రూపంగా అలా వస్తూ ఉన్నాడు అనుశాసితారం ఇదంతా కూడా నేను ఊరికే గుర్తు చేస్తున్నాను ఈ కవర్ అయినటువంటి ఏరియానే ఈ మొత్తం జగత్తునంత కూడా శాసిస్తున్నాడు అసలు ఈశ్వర అనే శబ్దానికి అర్థమే అది ఈశ్వరు ఈశ్వరుడు అంటే జగత్తును అంతర్యామిగా ఉండి శాసించువాడు దీనికే దృష్టాంతంగా మీకు తైత్రీయోపనిషత్తులో ఉండే వాక్యాలు భీషాస్మాద్వాతఃపవతే ఇత్యాది వాక్యాలు నేను మీకు మనవి చేశాను సూర్యుని యొక్క గతి చంద్రుని యొక్క గతి మీరు చూడండి ఎవళ్ళో ఎక్కడైనా మీకు అంత ఆర్గనైజ్డ్గా పర్ఫెక్ట్గా అన్ని బాగా జరుగుతున్నాయి అనుకోండి దాని అర్థం ఏమిటి దాన్ని అంతనే నడిపించేటువంటి ఒక శాసకుడు ఉన్నాడు అని మనకు అర్థమైపోతుంది అదేవిధంగా సూర్యుని యొక్క గమనము చంద్రుని గమనము తర్వాత ఇతర గ్రహముల యొక్క గతులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే అలా పెర్ఫెక్ట్గా ఉంటాయి వీళ్ళు క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు క్యాల్కులేట్ చేయగలుగుతున్నారంటే మీకు ఏమర్థమైందండి అక్కడ ఆ గమనము పెర్ఫెక్ట్గా ఉండబట్టే మనం క్యాలకులేట్ చేయగలుగుతాం అవి గుడ్డివాడి చేతివాటంగా నడుస్తున్నాయనుకోండి అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ నడిచినట్టుగా ఈ గ్రహాలు నడిచాయి అనుకోండి మీరు ఏం క్యాల్కులేట్ చేస్తారు ఏమీ క్యాల్కులేట్ చేయాలి ఒకసారి నేను స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను టెన్ ఓ క్లాక్కి వెళ్ళాను అక్కడ ఎవరు లేడు ఆ డెస్క్ దగ్గర ఉండాల్సిన వాళ్ళు లేడు టైము తప్ప అని చెప్పేసి నేను బయటకు వచ్చి టైం చూస్తే టైం నైన్ అని ఉంది నైన్ నేను వెళ్ళాడు అడిగాను నైన్ కదండి మరి ఇంకా ఎవరు లేరని అడిగారు ఏమండీ నైన్ థర్టీ అని రాసుంటే నైన్ థర్టీకి వచ్చేయాలా అంతేనా ఇంకా వేరే పనులు ఏమి మాకు బస్సులు రాకపోతే ఏం చేయాలి అని అడిగాడు అని బస్సు పాస్ చూపించాడు పైగా నాకు బస్సు పాస్ నేనేం చేసుకుంటానండి చూసుకో బస్సు పాస్ అంటే నీ బస్సు పాస్ నాకు ఎందుకంటే మరి బస్సు మీద వచ్చాను కదా అయితే ఏమంటావు ఇప్పుడు బస్సు ఆలస్యమైతే దాన్ని నన్ను అంటావేట నువ్వు అని అంటుంది ఇలాగ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇలా మాట్లాడాయనుకోండి ఈ సృష్టి రెండు క్షణాల్లో బూడిదైపోతుంది ఏం మిగలదు అలా ఉండవు మైన్యూ టెస్ట్ డిగ్రీ వరకు కూడా మిస్టేక్ ఉండదు అలా పెర్ఫెక్షన్ లాగా నడుస్తూ ఉంటుంది గ్రహముల యొక్క నడక అంచేతనే ఈ గ్రహములను ఈ సృష్టిలో ఉండే సకల పదార్థములను అణువులు అణువుల దగ్గర కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు వాచి తయారు చేస్తారు క్వార్డ్స్ క్రిస్టల్తో చేస్తారు క్వార్డ్స్ అని అది మీరు వినే ఉంటారు దాని పేరు కార్బన్ క్వార్డ్స్ క్రిస్టల్తో చేస్తారు ఆ క్రిస్టల్లో యాటమ్ యొక్క వైబ్రేషను ఆ ఫ్రీక్వెన్సీ బేసిస్ మీద మీకు టైము ఎస్టాబ్లిష్ అవుతుంది టైంకి ఎప్పుడు కూడా ఒక కదలికి ఉండాలి కదలు ఏదో పెండులం కదిలితే దాన్ని బట్టి వాచి తయారవుతుంది అక్కడ పెండులం బదులుగా ఒక మాలిక్యూల్ యొక్క వైబ్రేషన్ తీసుకుంటారు సపోజ్ ఈ మాలిక్యూలు పిచ్చి వాళ్ళగా ఓసారి క్విక్గా వైబ్రేట్ అయ్యి ఓసారి స్లోగా వైబ్రేట్ అయ్యింది మీ వాచి ఎందుకు అవతల పారాయణ మాలిక్యూల్ అలా వైబ్రేట్ కరెక్ట్గా వైబ్రేట్ ఉంటుంది దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది పెర్ సెకండ్ సో మెనీ వైబ్రేషన్స్ అంతే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు ఈ కనిపెట్టింది ఎప్పుడు యాభై ఏళ్ల క్రితం కనిపెట్టారు క్వార్డ్స్ వాచ్ని యాభై ఏళ్ల క్రితం కనిపెట్టారు పోనీ యాభై ఏళ్ళ తర్వాత పోనీ క్వార్డ్స్ ఏమైనా మారిందనుకోండి ఇంకా ఆ డిస్కవరీ వేస్ట్ అయిపోతుంది కానీ మారదు సేమ్ సో అణువు దగ్గర అణోరణీయాన్ మహతో మహీయాన్ని అణువుల దగ్గర మొదలుపెట్టి పరమాణువుల దగ్గర నుండి గ్రహములు నక్షత్రములు వరకు కూడా బ్రహ్మాండమంతా కూడా ఒక ఆర్డర్ దాన్ని సంస్కృతంలో నియతి అని అంటారు వేదిక్ వేదమంత్రాలలో దీనే రతము అని అంటారు రతం రథం అని సో రథము సత్యము అని వస్తుంది సో ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి సత్యము అంటే మామూలు ట్రూత్ రథము అంటే ఏ ఈ రథము అంటే అర్థం ఇది ఆ సందర్భంలో అర్థం ఏమన్నా రథము అంటే ఈ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి ఒక నియతి ఒక ఆర్డర్ ఎప్పుడూ తప్పదు అది అలాగే ఉంటుంది ఆ రతము దట్ ప్రీసపోజెస్ ఎ హయ్యర్ పవర్ ఒక అతీంద్రియ శక్తి యొక్క అదుపాజ్ఞలలో ఈ జగత్తు నడుస్తుంది ఆ అతీంద్రియ శక్తికే ఈశ్వరుడు అని పేరు కాబట్టి ఈశ్వరుని యొక్క పరిభాష ఎలా వస్తుందో చూడండి మీరు ఈశ్వరుడు అంటే ఓ చోటకు ఓ చోట పెద్ద బిల్డింగ్ కట్టుకుని కూర్చుంటాడు అన్నట్టుగా రావటం లేదు కదా పరిభాష ఎలా వస్తుంది పరిభాష సర్వవ్యాపకమైన ఒక అతీంద్రియ శక్తి మన లోపల మన అటువంటి ఎటు చూసినా ఈశ్వరుని యొక్క విభూతిని మీరు దర్శించగలుగుతారు అంచేతనే తస్మాత్ సర్వేషు కాలేషు మామను స్మర అనే ఉపదేశము సంభవమవుతుంది అనుశాసితారం అణోరణీయాంశం అణువు అత్యంత సూక్ష్మమైనది దానికంటే సూక్ష్మం ఇప్పుడు ఘటము దృశ్యము జడము కానీ ఘటాన్ని చూసే చూపు అది సూక్ష్మము చూపు చాలా సూక్ష్మంగా ఉంటుంది చూడబడే ఘటం స్థూలంగా ఉంటుంది కానీ చూపు మాత్రం చాలా సూక్ష్మంగా ఉంటుంది చూపు కంటే కూడా సూక్ష్మమైనది సంకల్పశక్తి మనస్సు మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి నిశ్చయాత్మక జ్ఞానము బుద్ధి బుద్ధికంటే కూడా సూక్ష్మమైనది అహం ప్రత్యయం మనం నిద్రలేస్తూనే అహం అయాం అనే ప్రత్యయంతో నిద్రలేస్తాం ఆ అహంను అనుసరించి బుద్ధి దాన్ని అనుసరించి మనస్సు దాన్ని అనుసరించి ఇంద్రియాలు వాటిని అనుసరించి సకల జగత్తు ప్రకాశిస్తాయి కాబట్టి ఆ అహంప్రత్యయము బుద్ధికంటే కూడా సూక్ష్మమైనది ఆ అహంప్రత్యయము కంటే సూక్ష్మమైనది అహంప్రత్యయ సాక్షి అహంప్రత్యయాన్ని కూడా సాక్షి రూపంగా మీరు దర్శిస్తూ ఆ సాక్షి చైతన్యము అహంప్రత్యయము కంటే కూడా సూక్ష్మమైనది ఆ సాక్షి చైతన్యము ఏ పరమాత్మ నుండి ఆవిర్భవించినదో ఆ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మ అనోరణీయాంశం సూక్ష్మమైన వాటికంటే కూడా సూక్ష్మమైనది ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి జగత్తు చూసినట్లయితే జ్ఞానము క్రియా ద్రవ్యము మూడు ఉంటాయి ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఆ ఫ్యాను ద్రవ్యం మెటీరియల్ ఆబ్జెక్ట్ దాంట్లో క్రియ ఉన్నది తిరుగుతోంది ఆ క్రియ వెనుక ఏమున్నది జ్ఞానము ఉన్నది జ్ఞానము ఉన్నది ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఆ జ్ఞానాన్ని బట్టి వచ్చింది అది జ్ఞానం కాబట్టి దీంట్లో ద్రవ్యము సూక్ష్మమైనది క్రియ క్రియ సూక్ష్మమైనది జ్ఞానము ఆ జ్ఞానము సూక్ష్మమైనది ఆ జ్ఞానమును ఆరిజిన్ ఈశ్వరుడు అణోరణీయాంశం కాబట్టి ఆ విధంగా సూక్ష్మాతి సూక్ష్ముడైనటువంటి ఈశ్వరుడు మీరు ఈశ్వరుణ్ణి ఒక పెద్ద మనిషి అన్నారనుకోండి స్థూలంగా ఉంటాడు అది స్థూలమైన దేహాన్ని కలిగి ఉంటుంది కానీ ఈశ్వరుడు స్థూలమైన దేహం కలిగి ఉండడం కాదు ఈశ్వరుడు చిన్మయ రూపుడు ఈశ్వరుని ఎందు ఒక రూపాన్ని భావన చేసినప్పుడు కూడా మన మహర్షులు ఈశ్వరుని ఈ రూపంలో పూజించు శంఖక్ర కథ ధరిస్తాడు చతుర్భుజుడు ఆ రూపంలో పూజించి చెప్పినప్పుడు కూడా ఆ రూపము ఎముకలు మధ్య మాంసంతో నిర్మితమైందని వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఓ రూపాన్ని భావన చేస్తారు కళ్ళు మూసుకుని ఈ ప్రియుడు ప్రియురాలని భావన చేస్తాడు వీడు భావన చేసే ప్రియురాలు భావనామయంగా ఉంటుందా మధ్య మాంసమయంగా ఉంటుందా మీరు చెప్పండి భావనామయంగా ఉంటుంది అంటే చిన్మయంగా ఉంటుంది మధ్యామాంసమయంగా ఉండదు కాబట్టి ఓ రూపాన్ని భావన చెయ్యరా అంటే ఇలా పురుషాకారంగా ఈశ్వరుణ్ణి భావన చెయ్యి అంటే ఆ ఈశ్వరుడు మధ్యమాంసమయుడు ఉంటాడని ఆయన ఓ సంసారి మనం సంసారంలో కాబట్టి ఆయన కూడా ఓ సంసారాన్ని ఎవరు చెప్పారు మీకు అలాగే ఆ విధంగా భావన చేయమంటే ఆ చిన్మయుడిగా భావన చేయాలి దేవతారూపాన్ని చిన్మయంగా భావన చేయాలి చిద్రూపం దేవతలు చిన్మయులు మధ్యామాంసమయులు కాదు కనుక ఆ సో చిద్రూపము అంటే అత్యంత సూక్ష్మమైనది అణోరణీయాంసం మద్యామాంసమయుడు అంటే చాలా స్థూలంగా ఉంటాడు దేవుడు కూడా స్థూలమే దేహాభిమానం కలిగిన నేను ఈ దేహము ఎంత స్థూలమైనదో దేవుడు కూడా అలాగే స్థూలంగా ఉంటాడు ఈ దేహానికి నేను అభిమానినైతే మరో దేహానికి దేవుడు అభిమాని ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడికి అర్జునుడు అర్జున దేహానికి అభిమాని అర్జునుడు శ్రీకృష్ణ దేహానికి అభిమాని శ్రీకృష్ణుడు అంటే ఇద్దరికి తేడా ఉందండి ఈయన ఆయనకి బోధించేదే ఉంటుంది ఏముండడు అర్జునుడు దేహమే నేను అనుకునే అజ్ఞాని కానీ దేహము నేను కాదు నేను క్షేత్రజ్ఞుడను అని తెలుసుకున్న జ్ఞాని శ్రీకృష్ణుడు అది తేడా అర్జునుడికి శ్రీకృష్ణుడికి కాబట్టి అర్జునుడు ఏ విధంగా మధ్యామాంసమయుడు శ్రీకృష్ణుడు కూడా అదేవిధంగా మధ్యామాంసమయుడు అయిన పక్షంలో శ్రీకృష్ణుడు గొప్ప ఏమీ లేదు ఇప్పుడు కూడా గొప్ప జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఎనీవే కాబట్టి ఆ అనోరణీయాంశం ఇప్పుడు కూడా జ్ఞానము చాలా సూక్ష్మమైనది జ్ఞానము కంటే కొంచెం స్థూలము శక్తి దానికంటే ఇంకా బాగా స్థూలము ద్రవ్యము కాబట్టి సకల జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు అత్యంత సూక్ష్మమైనవాడు మనం భాష్యం చూస్తూ ఉన్నాము సర్వస్య జగత ప్రశాసితారం అంతవరకు చూసాము తర్వాత అణోహ సూక్ష్మాదీ అణీయాంసం సూక్ష్మతరం సూక్ష్మమైన దానికంటే కూడా మరింత సూక్ష్మమైన వాడు ఈశ్వరుడు అదే మనం ఇప్పుడు అనుకున్నాము అటువంటి ఈశ్వరుణ్ణి స్మరించాలి ఈశ్వరుణ్ణి స్మరించమంటే అభిప్రాయం అది ఇప్పుడు మీరు ఏదైనా పూజ చేశారనుకోండి పూజ చేసినప్పుడు కూడా రిచువల్కి ఇటువంటి భావన పనికిరాదు ఉపయోగపడదు ఇప్పుడు మీరు సూక్ష్మాతి సూక్ష్మమైన తత్వానికి హారతి ఇవ్వాలంటే ఏం హారతిస్తారు ధూపం ఆగ్రహపేమి నైవేద్యం సమర్ప ఏమిస్తారు ఇవ్వలేరు అంచేతనే ఒక స్థూలమైన రూపాన్ని ఎదురకుండా పెట్టుకుంటాం ఫోటోగ్రాఫో ఒక విగ్రహమో పెట్టుకుంటాం కాబట్టి పూజాధికం చేస్తాం కాబట్టి పూజాధికం చేసేప్పుడు స్థూలమైన విగ్రహానికి చేస్తా దాగే చేయాలి ఇంక వేరే ఉపాయం ఉంది కానీ స్థూలమైన విగ్రహానికి పూజ చేస్తూ కూడా ఆ విగ్రహంలో ఉండే సూక్ష్మమైన తత్వాన్ని కనుక మీరు స్మరించకపోతే మీ పూజ వ్యర్థము అని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రం అన్నీ స్పష్టంగా చెప్తుంది పూజ చేయమన్న శాస్త్రమే ఆ పూజ ఏ సరిగ్గా చేయకపోతే ఏ విధంగా వ్యర్థం కూడా చెప్తుంది మరి మీరు అది చూడకపోతే అది మన దోషంతో అవ్వతుంది తప్ప శాస్త్రం దోషం కాదు ఇప్పుడు శ్రీరాముణ్ణి పూజించారండి శ్రీరాముణ్ణి పూజించి మీరు పితృవాక్య పరిపాలన చెయ్యకపోతే ఆ పూజ వ్యర్థమా లేకపోతే ఏమిటి చెప్పండి దాని అర్థమేంటి శ్రీరాముణ్ణి పూజించి ఆ పితృవాక్య పరిపాలన చేయాలి కదా సత్య హరిశ్చంద్ర నాటకం ప్రేమగా చూసి చప్పట్లో కొట్టు వచ్చి మొనాడు పొద్దున్న లేవగానే అబద్ధం చెప్పాడు అనుకోండి వాడిని ఏమన్నా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు పూ గట్టిగా చేస్తారు పూజ చాలా గట్టిగా చేస్తారు తర్వాత నైవేద్యాలు శ్రీకృష్ణుడు నైవేద్యం అంటే ఎప్పుడూ స్పెషల్ శివుడు నైవేద్యం అంటే బెల్లముక్క ఏదో ఉంటుంది విభూతి ఇలాంటివి ఉంటాయి శ్రీకృష్ణుడు నైవేద్యం అంటే ఒకసారి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టినప్పుడు నేను ఉన్నాను అక్కడ ఇరవై స్వీట్లు నైవేద్యం పెట్టారు శ్రీకృష్ణుడికి కూడా డయాబెటీస్ వచ్చేసేంతలాగా నైవేద్యం పెట్టారు కాబట్టి శ్రీకృష్ణుని యొక్క పూజ నైవేద్యం అవన్నీ కూడా చాలా గంభీరంగా చేస్తారు కానీ దానివల్ల ఉపయోగం ఉండదు ఎప్పు ఎందువల్ల ఎందు ఎప్పుడు ఉండదు మీరు శ్రీకృష్ణుని పూజ అయిన తర్వాత భగవద్గీత ఒక శ్లోకమైనా చదవాలి అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి ఎంతవరకు చేతనైతే ఎంతవరకు ఆ దిశలో అడుగు వేయాలి ఆ దిశ ఆ దిశలో అసలు మీరు అటకేసి చూడనేలేదనుకోండి ఈ కృష్ణుడి బొమ్మకి విగ్రహ పూజ దానికి అంత పెద్ద విను ఉండదు కాబట్టి మనం పూజ చేస్తున్నాము అంటే ఏ విగ్రహానికి ఏ రూపానికి లేక విగ్రహానికి పూజ చేస్తున్నామో ఆ పూజమెనుక ఉండే స్ఫూర్తిని స్వీకరించి జీవితాన్ని శోధన చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ పూజకు విలువ కాబట్టి ఇక్కడ ఇక్కడ చెప్పిన విశేషణాలన్నీ కూడా ఆ తత్వాన్ని మీరు పూజించే విగ్రహంలో ఉండే తత్వాన్ని బోధించే విశేషణాలు అటువంటి ఈశ్వరుణ్ణి ఎవడైతే స్మరిస్తాడో ఇంకా ఎటువంటి వాడు ఆ ఈశ్వరుడు సర్వస్యాతారం ఇది ఇది ఇంతవరకు వచ్చాను నేను ఇంతవరకు చెప్పాను మళ్ళీ ఊరికే వన్ వీక్ అయ్యేప్పటికీ ఎంత చెప్పామో అంతా ఓసారి గుర్తు చేయడం రీక్యాప్ అని అంటారు చూడండి రీక్యాప్ అని సర్వస్య దాతారం ఈ సృష్టిలో ఎక్కడ ఎవడు ఏ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నా సుఖంగాని దుఃఖంగాని ఆ కర్మఫలాన్ని అనుగ్రహించిన వాడు ఈశ్వరు అనుగ్రహించువాడు ఈశ్వరుడే కాబట్టి మీకు దుఃఖం కలిగి ఎవరి మీద ఎవళ్ళనైనా మీరు తెట్టాలనుకుంటే ఆ దుఃఖం వచ్చినందుకు కాను మీరు ఈశ్వరుణ్ణి నిస్సందేహంగా తిట్టచ్చు ఎందుకంటే ఆ దుఃఖాన్ని ఇచ్చినవాడెవరు ఈశ్వరుడు ఈశ్వరుడు తప్ప మీరు ఇంక ఎవరిని నిందించినా అది తప్పే ఇప్పుడు తెలిగ్రామ్ పట్టుకొస్తాడు పోస్ట్ మ్యాన్ పూర్వం ఇప్పుడు ఇంకా టెలిగ్రామ్ అనే మాట వెళ్ళలేదు పూర్వం ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్ ఇలా కట్టేసి కూర్చుంటే కర్ణపిశాచిని ఇక్కడ ఇలా కట్టేసి కూర్చుంటే అక్కడ ఏమవుతుంది ఇక్కడ తెలిసిపోతూనే ఉంటుంది ఇంకా ఆయన మంచం మీద నెలమే పెట్టాము ఆహా పెట్టారా నెలమే పెట్టారా సరే ఇప్పుడు ఇంకా ఆయన గాలి పేల్చడం తగ్గించాడు ఓహో తగ్గించాడా ఆయన గాలి పేల్చడం మానేశాడు అంతవరకు కూడా మీకు సెల్ ఫోన్లో తెలుస్తూనే ఉంటాయి ఇంకా టెలిగ్రామ్లో వే సో పూర్వం టెలిగ్రామ్ వచ్చేది ఆ టెలిగ్రామ్ అంటే బ్యాడ్ న్యూస్ అనేది ఒక లెక్క టెలిగ్రామ్ గుడ్ న్యూస్ ఎవరు టెలిగ్రామ్ ఇవ్వరు బ్యాడ్ న్యూసే టెలిగ్రామ్ ఇస్తారు ఓసారి ఓ టెలిగ్రామ్ పంపించాను నేను ఆ టెలిగ్రామ్లో అంటే ఇమీడియట్ రిప్లై కోసం పంపించాను ఆప్షన్ నీకు ఏ ఆప్షన్ కావాలి ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా అని టెలిగ్రామ్ పంపించాను ఎందుకంటే ఆ పాయింట్ మీద ఫైల్ ఆగిపోయింది గవర్నమెంట్ ఆఫీసులో ఆప్షన్ ఏ ఆప్షన్ బి పెన్షన్ పెన్షన్కి ఇస్తాం నా పెన్షన్ కాదే వెళ్ళదు ఆప్షన్ ఏ కావాలా బి కావాలా చెప్పవా అంటాడు వాడు నాకేం తెలుస్తుంది ఆ పెన్షన్ పుచ్చుకునే ఆయన చెప్పాలి కదా ఆయనకి టెలిగ్రామ్ పంపించాను ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా ఏది కావాలి అని పంపించాను పంపిస్తే ఆయన ఆప్షన్ని ఆపరేషన్ అని చదువుకున్నాడు ఆయన ఆయనకి రాదు ఇంగ్లీష్ ఎవరో చదవమన్నాడు చదవమంటే ఆపరేషన్ చేశారండి మీ మీ వాళ్ళకి అని చెప్పాడు ఆ చదివిన ఆయన ఇంగ్లీష్ ఎంత బాగుంటుందో ఆప్షన్లో ఈ ఆర్ని చేరిస్తే ఆపరేషన్ అయిపోయిందండి ఆప్షన్ అనే పదం ఆయన ఎరగడం ఆపరేషన్ అనే పదమే ఆయనకి తెలుసు కూర్చోడు కనుక ఈ పెద్ద మనిషి బస్సు ఇక్కడ ఆపరేషన్ చేశారేమో ఆపరేషన్లో తెలియదు ఆపరేషన్ ఏమిటి బస్సు దిగి ఎలా ఉంది ఆపరేషన్ అయింది కదా ఎలా ఉంది ఆపరేషన్ కాదా మహాశయ ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా అనేది అప్పుడు ఆయన సమాధానం చెప్పారు ఇది ఇది ఎందుకు చెప్పారో నాకైతే ఈ టెలిగ్రామ్ బ్యాడ్ న్యూస్ పట్టుకొచ్చాడు అనుకోండి బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చాడు కాబట్టి ఆ టెలిగ్రామ్ తెచ్చిన పోస్ట్ మ్యాన్ అనే అటాక్ చేస్తారండి అటాక్ చేయాలి లేదా తిడతారా ఇలాంటి టెలిగ్రామ్ పట్టుకొస్తామను కొన్ని తిడతారా తిట్టరు ఎందుకంటే ఈ టెలిగ్రామ్ పట్టుకొచ్చిన వాడు ఎందుకు గుణదోషాలు ఉండవు ఆ పంపించిన వాడు ఎవడో ఉన్నాడు అలాగే మనకి సుఖదుఖరూపములైన కర్మఫలాన్ని పంపించేవాడు దేవుడు ఈశ్వరుడు పంపిస్తున్నాడు కాబట్టి మీకు సుఖం వచ్చినప్పుడు వెంటనే ఎవళ్ళని స్మరించాలి ఈశ్వరుని స్మరించాలి దుఃఖం వచ్చినప్పుడు వెంటనే ఎవరిని స్మరించాలి ఈశ్వరుని స్మరించాలి ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఏమిటి ఇంత దుఃఖం నాకు ఎందుకు అని అలాంటి సమస్య మీకు ఏదైనా ఉంటే తప్పేం ఉండొచ్చు ఒకప్పుడు దుఃఖం ఇంత దుఃఖం మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు అంత అయోగ్యత మనమే మనమే అంత పాపం చేశాము అని అనిపిస్తుంది అనిపిస్తే మీరు ఈశ్వరుణ్ణి చెడమడ తిట్టచ్చు కామక్రోధాధికమే తస్మిన్నేమ కరణీయం అని నారదభక్తి సూత్రం ఈశ్వరుణ్ణి తిట్టచ్చు రామదాసు తిట్టాడు అలాగా నీ అబ్బా సొమ్ము అనుకున్నావా తిట్టాడు రాముణ్ణి ఈ ఈ నగలు ఇవి చేయించాము ఇవన్నీ నీ అబ్బా సొమ్ము అనుకున్నావా అని రామదాసు ఒక కీర్తన ఉందలాగా కాబట్టి ఈశ్వరుని మీద కోప్పడచ్చు ఈశ్వరుణ్ణి తిట్టచ్చు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమన్నాడు బుద్ధిని వ్యామోహ మోహయశీవమే ఏమయ్య ఏమిటా ఆత్మతత్వం గురించి చెప్పమని పొరపాటును అడిగిన పాపానికి నన్ను ఇంత కన్ఫ్యూషన్ చేసి పెట్టి మతిపోయిట్లే చేస్తున్నావు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడు అప్పుడు పాపం శ్రీకృష్ణుడు మళ్ళీ సర్దుబాటు చేసుకుని ఓకే కంగారు మళ్ళీ జాగ్రత్తగా విందని మళ్ళీ మొదలుపెట్టి చెప్పాడు కాబట్టి మీకు ఏదైనా కోపతాపాలుంటే దేవుడి మీద చూపించవచ్చు ఎందుకంటే సుఖమిచ్చినా దుఃఖము ఇచ్చినా దేవుడే ఇస్తాడు కాబట్టి సుఖంలోనైనా దుఃఖంలోనైనా ఈశ్వరుణ్ణే స్మరించాలి దేవుడు ఇవ్వడం ఏమిటి కర్మ ఇస్తుంది కదా అని మీమాంసకుల యొక్క మతం దాన్ని ఖండించారు కర్మ జడం రమణ మహర్షి యొక్క ఉపదేశసారం ప్రారంభ శ్లోకం మీకు తెలిసే ఉంటుంది కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్తు అంటే జగత్కర్త అంటే ఈ సృష్టికర్త ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అంటే అర్థం ఆయన పర్మిషన్ అనర్థం ఆ పర్మిషన్ చేతనే ఫలం ప్రాప్యతే మనం ఫలాన్ని పొందుతాము సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు కర్మకిం కర్మ తజ్జడం ఈ ఈశ్వరుడెందుకు కర్మే ఫలాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు కదా అంటే కర్మే స్వతంత్రంగా ఇచ్చేస్తుందా పరం అంటే స్వతంత్రం కర్మ స్వతంత్రంగా ఫలాన్ని ఇచ్చేస్తుందా అని ప్రశ్న నో ఇవ్వదు కర్మ తడం ఆ కర్మ జడమది జడము మనకి ఫలాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది కాబట్టి చేతన పురుషుడే మనకి ఫలాన్ని ఇస్తుంది ఆ చేతనుడే ఈశ్వరుడు సర్వస్వతా సకల ప్రాణులకు కూడా ఈశ్వరుడే కర్మఫలాన్ని ఇస్తాం ఇప్పుడు ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే జీవితం చాలా తేలికైపోతుంది మనం జీవితంలో బరువు మోసుతో బతుకుతాం ఈ సత్యం ఏమిటో చూడండి ఉదాహరణకి పిల్లలు ఉన్నారు ఏదో స్కూల్కి వెళ్తూ చదువుకుంటున్నారు వీళ్ళు భవిష్యత్తు బాగుంటుందో బాగుండదో అని తల్లిదండ్రులు బెంగపెట్టుకుంటారు అలా ఎందుకు బెంగపెట్టుకుంటారు అంటే వీళ్ళని మనం కన్నాము అని అనుకుంటారు ఎందుకంటే పిల్లల్ని మనం కంటామా లేక మీరు ఆలోచించి చెప్పండి పిల్లల్ని తల్లిదండ్రులు కంటారా లేక ఆ తల్లితండ్రుల ద్వారా ఆ జీవుడు ఈ లోకంలోకి వస్తాడా ట్రూత్ ఏమిటి చెప్పండి వీళ్ళేమీ కనరు వీళ్ళు కన్నామనుకుంటారు వీళ్ళ ద్వారా ఆ జీవుడు ఈ లోకంలోకి వస్తాడు జీవుడు ఈ లోకంలోకి రావాలంటే ఓ తల్లి ఓ తండ్రి ఉండాలి లేకపోతే రావడం కుదరదు దట్ ఈజ్ ది మెకానిజం అలా పెట్టాడు దేవుడు కాబట్టి ఆ జీవుడు ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చాడు ఆ కర్మఫలం ఎవడిస్తాడు వాడికి తల్లితండ్రులు ఎవరు దేవుడు ఇస్తాడు ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చాడు అంచేతనే మా ఇంజనీర్ అయిపోవాలని వీళ్ళు అనుకుంటారు వాడు అవడు ఇంజనీర్ అవడదు వాడు మరోటి అవుతాడు నాకు తెలుసు ఒక ఫ్యామిలీ వాడు ఇంజనీర్ అయిపోవాలని పాపం తల్లితండ్రులు మహా సరదా పడిపోయారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు ఆఖరికి వాడు ఏమయ్యాడో తెలిసిన టెలివిజన్ ఆర్టిస్ట్ అయ్యాడు ఏమైనా సంబంధం ఉందా దానికి టెలివిజన్లో ఈ బొమ్మలో వీడు యాక్షన్ చేస్తూ ఉంటారు టెలివిషన్ ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ కూడా కాదు టెలివిజన్ ఆర్టిస్ట్ అయ్యాడు ఈ టెలివిషన్ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు అది అయ్యాడు మీ అబ్బాయి ఏం చదువుతున్నాడంటే నేను పొరపాట్లు అడిగితే పాప ఆయన చాలా సిగ్గుపడిపోయాడు అప్పుడు నేను ఓదార్చాను ఏమయా టెలివిజన్ ఆర్టిస్ట్ ఇంజనీర్ల కంటే వాడేనాయ్యే వాళ్ళు అంత సంపాదిస్తాడు అస్తమానం టెలివిజన్లో కనపడుతూ ఉంటాడు ఏదో పెద్ద ఇందువల్ల సిగ్గుపడాల్సిందేం లేదు అది లేని ఓదార్చాల్సి వచ్చింది కాబట్టి మనము పిల్లల్ని కనము వాళ్ళు ఈ జగత్తులోకి మన ద్వారా వచ్చారంటే మనం పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్మాణం చేసే వాళ్ళము కాదు ఈశ్వరుడు నిర్మాణం చేస్తాడు ఈశ్వరుడు వ్యవస్థ చేస్తాడు కర్మఫలాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు ఈ విషయం తెలిసిందంటే దీన్ని అనుభవానికి తెచ్చుకోగలిగితే పెద్ద బరువు దిగిపోతుంది తర్వాత ప్రతి సందర్భంలో మనం ఈశ్వరుణ్ణి స్మరించుకోగలుగుతాం సుఖంలో ఈశ్వరుడు దుఃఖంలో ఈశ్వరుడు సర్వస్యాతారం భాష్యకారులు ఏమన్నారో చూద్దాం సహా సర్వస్య కర్మఫల జాతస్య ధాతారం విధాతారం విచిత్రతయా ప్రాణిభ్య విభక్తారం అంటే ప్రాణుల యొక్క కర్మఫలములు అంటే సుఖదుఖములు కర్మఫలములు రెండే సుఖం కానీ ఇవి చాలా భిన్న భిన్నాలుగా ఉంటాయి ఒక ప్రాణి యొక్క సుఖ మరో ప్రాణి సుఖ ఏమీ సంబంధం ఉండదు ఇప్పుడు మానవుల సుఖ దుఃఖాలు రకంగా ఉంటాయి పశుపక్ష్యాదులు కోతులు బర్రెలు ఆవులు వాటి సుఖ ఇంకో రకంగా ఉంటాయి మానవులలో ఒక దేశంలో ఉండే సుఖ దుఃఖాలు ఒక రకంగా ఉంటాయి ఇంకో దేశంలో ఉండే సుఖ దుఃఖాలు ఇంకో రకంగా ఉంటాయి అమెరికాలో భేదవాడు అని ఒకడు ఉంటాడు భేదవాడు పూర్గాయ్ ఆ భేదవాడికి ఏముంటాయంటే మామూలుగా చిన్న ఇల్లు తర్వాత రెఫ్రిజిరేటరు టెలివిషను కారు ఒకటే కారు కొత్తది కూడా కాదు చిన్న బ్యాంక్ అకౌంటు ఉంటాయి వాడు భేదవాడు ఏమండి పాపం చాలామంది భేదవాళ్ళు ఉన్నారు ఈ భేదవాళ్ళందరినీ మనం ఉద్ధరించాలని ఒబామా గారు అంటే ప్రెసిడెంట్ గారు పాపం చాలా కష్టపడుతూ ఉంటారు వాడు భేదవాడు అంటే ఇండియాలో భేదవాడు అంటే ఎవడు కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటుంది ఆయా దేశాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సుఖ పద్ధతులు చాలా భిన్నంగా ఉంటాయి పాపం అమెరికాలో పాతకారుతో కష్టపడుతూ ఉంటాడు వాడు వాడి దుఃఖం పాతకారుతో నడిపించుకుంటూ దుఃఖపడిపోతూ ఉంటాడు ఇండియాలో ఆ కారు సెకండ్ హ్యాండ్లో కొనేసుకుని వీడు సుఖపడిపోతూ ఉంటాడు కాబట్టి ఈ సుఖదుఖాల యొక్క పరిపాలన ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎక్కడ స్థిరంగా ఏడదు కాబట్టి కాబట్టి సకల మానవుల సుఖ రకంగా ఉండవు ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురో ఐదుగురో ఉంటే వాళ్ళ సుఖ భిన్నంగా ఉంటాయి ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకడు మహా ఇంకొకడు హ్యాండిక్యాప్డు మెంటల్లీ హ్యాండిక్యాప్డు కానీ బిలీవ్ ఇట్ అలాగే ఎన్నో కుటుంబాలు ఉంటాయి ఒకడేమో ఊరు ప్రపంచానికంతకీ ప్రఖ్యాతి చెందిన పండితుడు ఇంకొకడేమో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలు ఈ సుఖదుఖాల యొక్క వైచిత్రి వైచిత్రి అంటే వెరైటీ ఎంత వెరైటీ అంటే ష్యూర్ గ్రేట్ వెరైటీ మనం ఊహ చేయలేనంత వెరైటీ ఈ సుఖదుఖాలు మిక్సప్ అయిపోకూడదు ఒకడికి రావాల్సిన సుఖ దుఃఖాలు ఇంకొకడికి వెళ్ళాయనుకోండి మామూలుగా ఈ బ్లడ్ టెస్టులు ఉంటాయి బ్లడ్ టెస్టులు చేస్తారు ఈ క్యాన్సర్ అని వచ్చింది రిజల్ట్ అది వాడు ఏం ఒకడికి పెట్టాల్సిన రిపోర్ట్ ఇంకొకటి ఫైల్లో పెట్టాడు పెడితే వాడికి ఈ క్యాన్సర్ ఉన్నవాడు నాకు అంతా బాగానే ఉందని ఇంటికి వెళ్ళిపోయాడు క్యాన్సర్ లేనివాడు కలుగురి పడిపోయాడు క్యాన్సర్ రా అని ఇలాంటి పొరపాట్లు మళ్ళీ దాన్ని సర్దుబాటు చేయడానికి చాలా కష్టపడాలి అసలు ముందు డౌట్ రావాలి కదా డౌట్ వస్తే వెరిఫికేషన్ ఇంకా సర్దుబాటు డౌటే రాకపోతే కాబట్టి కానీ దేవుడు అలాగా కన్ఫ్యూజ్ అవ్వడం విభక్తారం హీ డిస్ట్రిబ్యూటర్ హీ డిస్ట్రిబ్యూట్స్ పర్ఫెక్ట్లీ ఏమీ తేడా రాదు మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు అతనికి రావలసిన కష్టం కాదు అని మంచిది మనం ప్రేమతోటన్న మాటది కానీ ఈశ్వరుడు ఓసారి విని నవ్వుకుంటాడు ఏమని నేను రావాల్సిన కష్టమే ఇచ్చే కదా ఎందుకు వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటని నవ్వుకుంటాడు అది ఈశ్వరుడు రెండుసార్లు నవ్వుకుంటాట ఒకటి ఇద్దరు అన్నదమ్ములు భూమి గురించి పోరాడుకుంటూ ఉంటారు ఈ భూమి నాది అని వీడంటే కాదు నీది కాదు నాది అని వాడంటే అప్పుడు ఈశ్వరుడు నవ్వుకుంటాట ఏమని వీళ్ళిద్దరూ కొద్దిసేపు ఉంటారు ఆ భూలోకం అలాగే ఉంటుంది ఆ భూమి వీళ్ళది కానే కాదు నాదది వీళ్ళు వెర్రిమొహాలు దెబ్బలాడుకుంటున్నారని ఆయన ఒకసారి నవ్వుకుంటాడు ఇంకోసారి నవ్వుకుంటాడు ఇప్పుడు డాక్టర్ పేషెంట్తోటి నిన్ను నేను బతికించి తీరుతాను అన్నప్పుడు నవ్వుకుంటాడు వీడు వాడిని బతికిస్తాడా వీళ్ళిద్దరినీ కూడా నేను కబలించబోతున్నానే కొద్దిసేపట్లో వీళ్ళలో ఒకడింకొహళ్ళని బతికించడం వీళ్ళ వెర్రిమొహాలు అని నవ్వుకుంటాడు అని లేదంటే సాంత ఒకటి ఉంది కాబట్టి ఈశ్వరుడు కర్మఫలాన్ని అలా ఇచ్చుకుంటూ పోతాడు దాన్ని ఎవడో వ్యాఖ్యానం చేయలేరు శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగాడు నాలుగో అధ్యాయంలో ఈ కర్మ గురించి కొంచెం చెప్పండి చెప్పండి శ్రీకృష్ణుడు చెప్పాడు గహన కర్మను గతిహి ఈ కర్మ యొక్క గతి గమనము ఫలము గతిహి అంటే ఫలమును కూడా అర్థం ఈ కర్మకి ఈ ఆ కర్మకు ఆ కర్మ అని వ్యాఖ్యానం చేసి ఒకదానికి ఒకదానికి పరస్పర సంబంధాన్ని కుదుర్చేందుకు మానవులు ప్రయత్నిస్తారు వాళ్ళేమీ తెలివైన వాళ్ళు కాదు కర్మఫలమును నిర్ధారించుట అది ఫలానా విధంగా ఉంటుంది అని నిశ్చయించుట అది మానవుని మస్తిష్కానికి అందేది కాదు చాలా జటిలంగా గహనంగా గంభీరంగా ఉంటుంది సముద్రము లోతైన మీరు పట్టుకోగలుగుతారేమో కానీ కర్మఫలము యొక్క స్థితిగతులను మీరు నిర్ధారించలేరు అది ఈశ్వరుడు ఒక సూపర్ సూపర్ కంప్యూటర్ లాగా ఈ కర్మఫలాలన్నింటినీ కూడా విభాగం చేస్తూ ఉంటాడు ఎక్కడా కన్ఫ్యూషన్ ఉండదు ఒకడికివ్వాల్సిన కర్మఫలం ఇంకొకడికిచ్చుట అనే దోషము కళలో కూడా ఉండదు కాబట్టి విభక్తారం తర్వాత అచింత్య రూపం అచింత్య రూపం ఈశ్వరుని యొక్క రూపాన్ని మీరు బుద్ధితోటి నిర్ధారణ చేయలేరు ఇప్పుడు మరి ఈశ్వరుని రూపాన్ని మనం పూజాది చేస్తున్నాము కదా అంటే ఆ పూజాది చేయడం కోసం ధారణ ధ్యానం చేయడం కోసం ఒక రూపాన్ని మహర్షులు వ్యవస్థ చేసి మనకిచ్చారు నువ్వు ఈ రూపాన్ని ధ్యానం చేయవయా అని ఇచ్చావు అంతే తప్ప ఇప్పుడు చంద్రుడు కావాలి అని పిల్లవాడు ఏడుస్తుంటే పిల్లవాడు అలాగే ఏడుస్తాడు చంద్రుడు కావాలని ఇప్పుడు చంద్రుడిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి అప్పుడు తల్లి ఏం చేసిందంటే ఒక అద్దం తీసుకొచ్చి ఆ అద్దంలో చూపించింది చంద్రుణ్ణి ఇడుగోరా నాన్న చంద్రుడు అని అప్పుడు ఆ చంద్రుణ్ణి దగ్గరగా ఉన్నాడని పాపం ఏడవడం మానేశాడు అదేవిధంగా ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఆ పరమేశ్వరునకు సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడికి ఒక విశిష్టమైన రూపం ఎలా ఉంటుంది ఒక విశిష్టమైన దేశానికి సీమితమై ఉంటుంది ఆ ఈ దేశంలో ఉంటుంది ఇంకో దేశంలో ఉండదు కానీ సర్వవ్యాపకుడు ఈశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక విశిష్టమైన రూపము ఉండదు కాబట్టి ఆ బుద్ధితోటి ఈశ్వరుని యొక్క రూపము ఇట్టిది అని నిర్ధారించుటకు వీలు లేదు మీరు భావన చేయవచ్చు ఈ రూపాన్ని భావన చేసి తద్వారా సంసార భావనలన్నింటినీ తిరస్కరించి ఏదో ఒక రూపాన్ని మాత్రమే భావన చేస్తే దానికి ధ్యానము అనిపేరు ధ్యానం కోసం ఒక రూపాన్ని స్వీకరించటం వేరు ఇది ఈశ్వరుని యొక్క నియత రూపము నియత అంటే ఫిక్స్డ్ ఇదే ఈశ్వరుని యొక్క రూపము అని హఠం చేయటం వేరు మామూలుగా లోకంలో ఈ వివిధ ఆరాధనా పద్ధతులు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అంటే విష్ణువే శివుడు కాదు అని ఒకళ్ళు అంటారు కాదు శివుడే విష్ణువు కాదు అని ఇంకొకళ్ళు అంటారు ఇప్పుడు వీళ్ళ మధ్యన దెబ్బలాట దేని గురించే తెలుసిన రూపం గురించి నామం గురించే తత్వం గురించి కాదు ఎందుకంటే ఏమయ్యా నీ విష్ణువు సర్వజ్ఞుడవునా కదా అవునంటాడు నీ శివుడు సర్వజ్ఞుడవునా కదా అవునంటాడు వాడు కాబట్టి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కర్మఫలదాత సర్వజగత్తుని సృష్టికర్త ఇత్యాది అంశాల్లో వీడు వాడు కూడా తేడాయే ఉండదు సమానంగా ఉంటాయి మీరు సహస్రనామాలు చూసుకుంటే విష్ణు సహస్రనామం శివసహస్రనామం చాలా అంశాల్లో సమానంగానే ఉంటాయి అయితే మరి వీళ్ళిద్దరూ ఇన్ని అంశాలలో సమానమైన అభిప్రాయం కలిగి ఉండే ఇప్పుడు దేనికోసం దెబ్బలాడుకుంటున్నట్టు రూపం కోసం నామం కోసం దెబ్బలాడుకుంటారు ఎప్పుడు నామరూపాల మీదే దెబ్బలాడుకుంటుండే కలహం ఉందంటే నామరూపాల కోసమే తత్వంలో కలహానికి తావుండదు ఎనీవే భాష్యకారులు అచింత్య రూపం స్య రూపం నియతం విద్యమానమీ కైనచిత్ శక్యే అచింత రూపీశ్వరుకు ఒకనొక నియతమైన రూపము గలదు అని ఆ రూపాన్ని నేను నా బుద్ధి ద్వారా పట్టుకుని నేను దాన్ని ఫిక్స్ చేసి సాక్షాత్కరించుకుంటానని మనం ఊహ కూడా చేయటానికి వీలు లేదు ఈశ్వరుని మనము అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఆ శుద్ధ అద్వయ ఆత్మరూపుడైన జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుని ఎందు విలీనమొగుట ఉంటుంది తప్ప ఆ ఈశ్వరుణ్ణి మన బుద్ధితోటి బేరీజు వేసి అంచనా వేయుట సంభవము కాదు అని అభిప్రాయం దీనికి శ్రీరామకృష్ణువారు దృష్టాంతం చెప్పేవారు ఓ తరంగానికి సముద్రుడు ఎలా ఉంటాడో చూడాలని అనిపించింది కెరటము అనుకుంది నేను సముద్రుణ్ణి చూడాలి అని చూడగలుగుతుందా చూడలేదు కానీ ఒక పని చేయగలుగుతుంది ఏమిటది సముద్రుడిలో విలీనమై ఉండగలుగుతుంది సముద్రుడిగా అయిపోయి ఉండగలుగుతుంది అదేవిధంగా మనం కూడా ఈశ్వరుని యొక్క రూపాన్ని బుద్ధితోటి మనం పట్టుకోలేము తో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ వాగింద్రియంతో ఈశ్వరుని యొక్క తత్వాన్ని వర్ణించలేము బుద్ధితో ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఊహ చేయలేము మరైతే ఈశ్వరునికి మనకి సంబంధం కుదురుతుందా కుదరదా కుదురుతుంది ఎలాగా నేను నా జీవభావాన్ని విడిచిపెట్టి అహం బ్రహ్మాస్మి నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపమునందు నిష్ఠని కలిగి తద్వారా ఆ ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని ఎందు నేను విలీనమై ఉండగలను అంతమాత్రం మనం చేయగలుగుతాం కాబట్టి అచింత్య రూపం తర్వాత ఆదిత్య వర్ణం ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు వర్ణము అంటే ప్రకాశించుట ఎలా ప్రకాశిస్తున్నాడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు చీకటి రాత్రిని చీకటిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు అన్నీ మనం చూడాలి అంటే స్పష్టంగా చూడలేము ఎందుకని సూర్యుని యొక్క ప్రకాశం లేదు కనుక ఒకసారి సూర్యుని యొక్క ప్రకాశం వచ్చేస్తే అన్నీ మనం స్పష్టంగా దర్శించగలుగుతాము ఇప్పుడు సూర్యుడు సూర్యుడు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తున్నాడో అలాగా అంతకంటే కూడా గొప్పగా ప్రకాశించేది ఏదైనా ఒకటి ఉందా ఉంది అది మీ అనుభవంలోనే ఉంది ఎలాగో చెప్తా చూడండి ఇప్పుడు ఘటహాభాతి భాతి అనుభాతి అని రెండు పదాలు మీరు సంస్కృత పదాలు మీరు గుర్తుపట్టండి భాతి అంటే ప్రకాశించుతున్నది అనుభాతి అంటే అనుసరించి అంటే షైనింగ్ ఆఫ్టర్ షైనింగ్ ఆఫ్టర్ ఇప్పుడు మీరు చెప్పండి దీపము ఘటము రెండు ఉన్నాయి దీపము ఘటము ఇప్పుడు భాతీని దేనికి పెడతారు అనుభాతిని దేనికి పెడతారు దీపహ భాతి ఘటహ అనుభాతి అంతే కదా దీపం ప్రకాశిస్తుంది ఘటము దీప అనుసరించి ఘటం ప్రకాశిస్తుంది దీప భాతి ఘటహ అనుభాతి ఇప్పుడు దీపము సూర్యుడు సూర్యుడు దీపం ఈ దీపాలన్నీ సూర్యుడి నుంచి వచ్చినవే ఈ దీపాలు కూడా సూర్యుడి వచ్చాయి ఇప్పుడు చెప్పండి దీపహ సూర్య దీంట్లో భాతి దేనికి అనుభాతి దేనికి దీపహ అనుభాతి సూర్య భాతి అంతవరకు మీరు చాలా బుద్ధిమంతులు బాగా చెప్పారు ఇప్పుడు ఉంటున్న అసలైన చూపు నేత్రం చూపు నేత్రం సూర్య ఈ రెండింటిలో ఏది భాతి అనుభాతి సూర్య అనుభాతి నేత్రం భాతి అది తెలుసుకోవడం కష్టం అక్కడే వేదాంతం మీరు వేదాంతం బాగా చదివారు కాబట్టి కరెక్ట్గా చెప్పారు మామూలుగా వేదాంతం ముఖం ఎరగనివాడు ఎంత సంస్కృత విద్వాంసుడైనా ఏమని చెప్తాడంటే సూర్య భాతి నేత్రం అనుభాతి అని చెప్తాడు నో నేత్రం భాతి సూర్య అనుభాతి చూపుని బట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి చూపు ప్రకాశిస్తుంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ నేను ఇంక చెప్పేస్తున్నా మనహ భాతి నేత్రం అనుభాతి బుద్ధి భాతి మనహ అనుభాతి అహం భాతి అహం భామి అనక్కర్లేదు అహం వృత్తి అనమాట అహం వృత్తి అహం భాతి బుద్ధి అనుభాతి సాక్షి భాతి అహం అనుభాతి పరమాత్మ భాతి సాక్షి అనుభాతి సూర్యుడిని మనం చాలా వెనకాల వదిలిపెట్టేశాం ఎక్కడో వెనకాల ఉన్నాడు సూర్యుడు ఇప్పుడు ఆ సాక్షి చైతన్యము ఆ పరమాత్మ చైతన్యము ఏదైతే ఈ హృదయంలో సాక్షి చైతన్యంగా ప్రతిఫలించి ప్రకాశిస్తోందో ఆ పరమాత్మ చైతన్యము దానికి పోలిక చెప్పాలంటే ఈ సృష్టిలో అత్యద్భుతంగా ప్రకాశించేది అనే అంశంలో పరమాత్మ చైతన్యానికి ఏదైనా ఓ చెప్పాలి ఏది చెప్దాం థౌజండ్ క్యాండల్ బల్బు చెప్దామా లేక చంద్రుడని చెప్దామా లేక సూర్యుడని చెప్దామా సూర్యుడు అని ఆదిత్యవర్ణం ఈరోజు మన క్లాస్కి ఓ సజ్జనులు వచ్చారు ఆయన పేరు ఓగేటి కృపాలు కృపాలు అయిన పేరు ఓగేటి ఓగేటి అనే మాట వినగా అనుకోవారు ఓగేటి అనే మాట వినగానే